విభూతి కూడా విభూతి పెట్టేదానికి పర్పస్ కదా అని చెప్పి పెట్టుకునేప్పుడు ఈ భూమిగా నేను ఈ బూడితో ఉంటాను అప్పుడు రుద్ర మంత్రం చెప్తాడు రుద్రుడు మృత్యు దేవత ఆ మృత్యు దేవత అప్పుడు విష్ణు మంత్రం చెప్పడు సరస్వతి మంత్రము విష్ణు మంత్రము అలాంటివి చెప్పరు ఉద్రమంత్రం చెప్తాను అంటే మృత్యుదేవత దూడిగా అది గురించి పెట్టుకోండి అస్ఫృప్ తీసుకో కాబ ఇలా అనేక రకముల విలేకమును అభ్యాసం చేయాలి ఇంకొకటి అభ్యాత్మిక చేయాలి ఇప్పుడు సినిమా జసుకునేది ప్రకాశము సినిమా దృశ్యములు ఆ తేడా వర్తించుకోవాలి కదా ప్రకటన దృష్టాంతమది ప్రకాశమున్నది సినిమా దృశ్యము సినిమా దృశ్యములు ఆ ప్రకాశంలో ప్రకాశిస్తాయి చాలా గొప్పగా కానీ ఎంత గొప్పగా ప్రకాశించినా అది శక్తులు కాదు ప్రకాశం శక్తి సరిగా అదేవిధంగా ఈ జాగ్రత్త సంత ఒక సినిమా సినిమా చాలా లంబా ఉంది చాలా లంజీగా ఉంది వాళ్ళు యాక్షన్ కూడా చాలా స్లోగా ఉండేది తర్వాత డైలాగులు కూడా చాలా స్లోగా ఉండేవి మా జనకుడు మేము కదా మనం సినిమా చూసాం ఆ సినిమాలో మామూడి పాప యాక్టర్స్ అర్జుని యాక్టర్ జగ్గయ్య ఇలా నిమనంగా నడుచుకుంటూ వస్తారు వచ్చి అర్జునే ముందు నిలబడతాడు అలా నిలబడతాడు ఆవిడ జగ్గర చూస్తాడు దగ్గర చేసే అభివృద్ధి చూసుకుంటుంది మనం వెంటనే అన్నాము అప్పట్లో వెంటనేది కాదు అప్పట్లో అలా అబ్జర్వ్ చేసేవాళ్ళు అప్పుడు జగ్గయ్య కొద్దిసేపు అయిన తర్వాత ఇంకా డైలాగ్ చెప్పకపోతే బాగుంటుంది అనుకుంటారేమో వదిన అంటాడు అని ఆడుతాడు మన ఆ డైలాగ్ దగ్గర ఎప్పుడు నేను అజ్ఞానం చేస్తాను చాలా అపకారం చేశాను నీకు అని చూసి నన్ను క్షమించగలవా నువ్వు అని ఆడుతాడు అంటే ఆలుడ కొంతసేపు మళ్ళీ అప్పుడు వాడు ముక్కతో అప్పుడు ఆవిడ ఆవిడ ఏదో డైలాగ్ మూడు గంటలు మరికీ దశ మొత్తం అంతా కలిపి వెళ్తా ఫ్యామిలీ ఇప్పుడు రామా దాంట్లో ఉంటారు అన్నగారు కష్టపడే వ్యాపారం చేసి కుటుంబాన్ని పైకి తీసుకొస్తాడు కుటుంబం వస్తూ వ్యస్త ఉంటే చాలా కష్టపడేది పైకి తీసుకొస్తాడు వీళ్ళిద్దరు పైకి వచ్చిన తర్వాత అన్నగారిని స్పెక్ట్ చేయటం ఈ కుర ఉంటారు అన్నగారు కానీ లేకపోతే తండ్రి కానీ పాపం వాళ్ళు ఎంత కష్టపడి మొన్న పైకి తీసుకొచ్చారు అది వాళ్ళు అనుకోరు వాడు వాడు ఏంటి వాడు మీద అడిగి అభివృద్ధిలో వేసుకోవాలనుకుంటాడే తప్ప ఈ అన్నగారు కష్టపడి మొన్న పైకి తీసుకొచ్చారని వాళ్ళు అనుకోరు అన్నగారితో ఆస్తిలో వాటి ఆగిలు అడతారు ఆయన నా పాపం ఉంటుంది అంతగా పెద్దవాళ్ళంత ఎప్పుడో పుట్టుకుంటారు ఆయన పోతారు ఆయన పోయిన తర్వాత వీళ్ళందరికీ గుర్తు వస్తుంది ఇక్కొచ్చి చెంపలు వేసుకుని ఆ గారికి ఏదో క్షమాపణ చెప్తా ఈ లోపల ఫోటో సినిమా పూర్తి అవుతుంది మొత్తం మూడు నడుతుంది ఇది కథ ఇది కథ మన జీవితాలు లవే అవుతాయి మొక్కలు జీవితం అంతా కాకపోయినా ఒక రోజులు చూస్తుంటే లవే అవుతాయి కాబట్టి జాతర వ్యవస్థ సినిమా మంచిగా ఎవరైతే అన్నారో అంతకంటే కఠోరమైన సత్యము మరొకటి కూడా పోతుంది ఈ జాతర వ్యవస్థ చూసారా ఈ సినిమా మంది ఆ సహద సినిమా గుర్తుపెట్టుకోండి లేకపోతే చదువుకున్న అమ్మాయిలు అలాంటిది గుర్తుపెట్టుకోండి లేకపోతే అలాంటిది వచ్చింది సినిమాలు విచిత్ర కుటుంబం అని గుర్తుపెట్టుకోండి మూడు గంటలు లేదు దృష్టి ఎంతసేపు అన్నయ్య వదిలేదు కోడదు అండి అంత సేట మన బతుకులు అసలు అంటే తేడా లేదు మన బతుకు వచ్చే సినిమాలు అది ఒక ఎంత శ్లోకముతో ఉంటుందంటే అది స్థలం దాన్ని సో అలాగే మన జాగ్రత్త వ్యవస్థ అంతా ముందు ఉంటుంది మన జాగ్రత్త వ్యవస్థలో మనం చంద్రమండో లేకపోతే దాన్ని ఇవే ఉంటాయి ఈ జాగ్రత్త వ్యవస్థను అంతా ప్రకాశంపజేసే ఆ వెలుక ఆ అది జాగ్రత్త వ్యవస్థ ఈ జాగ్రత్త వ్యవస్థ స్వప్నము వంటిది ఆ వెలుగు మాత్రమే అనే గుర్తు చేస్తున్నుకోండి ముఖ్యంగా జాగ్రత్తం వస్తున్నాయి ఇబ్బంది లేదు అని చూసుకున్నాం ఏదో ఒక ఆరోగ్యం అవుతుంది అనారోగ్యం కానీ ఈ వ్యాగర్ ఆరోగ్యం అనేప్పటికీ సద్దుగా ఉంటుంది ఊహించే సాక్షిగా అలా ఉండడం అలా పనులు వెళ్ళడం పని పని చేయటం పని చేసి పనిచేసినట్లయితే పనులు అయ్యా నేను ఇక్కడ పనున్నాను దుఃఖించడం కాకుండా అలా సాక్షిగా అలా ఉండదు ఆ అవస్థ నుంచి బయటకు వచ్చేసి అవస్థను సాక్షిగా దర్శించడం అయిపోతూ ఉంటుంది మరి ముఖ్యంగా ఈ విధంగా వివేకాభ్యాసాన్ని మీరు చేయకుండా మీకు ఆత్మజ్ఞానం ఎలా వస్తుంది మరి కాబట్టి ఇలాంటి వివేకాభ్యాసాన్ని మీరు చేయాలి ఎంత చేయాలి నువ్వు సంసారం ఎంత అభ్యాసం చేసేవో గుర్తు పెట్టుకోవాలి అంత కొనే అంత కాకపోయినా దాంతో సగము మామగవుతో పొగవులతో చేయరా అక్కర్లేదా అభ్యాసం అది శ్లోకం మళ్ళీ అన్నాము ఏ ఒక్క దేశాం ఆ ఇంద్రియ అభ్యాసము చేసిన బలము బట్టి కౌశలాన్ని వాటిలోనూ సూక్ష్మమైన మెలకువలు నివర్ధన్ అవే ధనుగా అనవునకు వివేక అది ఆత్మ అనాత్మ వివేకము కూడా అభ్యాసేకము అభ్యసీస్తుత వలన విషదాయ స్పష్టమగు చుండు మెడిటేషన్ అనే ఒక మాట ఉన్నది దాని గురించి లోకంలో కొన్ని తప్పుడు అభిప్రాయాలు ఉన్నాయి మాములుగా మంత్రా అప్లై చేస్తారు మెడిటేషన్ మంత్రానికి అప్లై చేసి దాన్ని ఆ మాల తిప్పితో మెకానికల్ అయిపోతుంది మంత్రం గొప్పదే మీరు కూర్చొని మంత్రం ఏ పని మీరు పని చేస్తున్నారు సందేహం నేను కాదన్నాడానికి నేనేవన్నీ అది మెకానికల్ అయిపోతుంది మనం చూసుకోవాలి కాబట్టి మెకానికల్ ఎంజాయోయింగ్ దానికి మెడిటేషన్ అని పేరు పెట్టేసాక అనుకోండి అప్పుడు ఎవరినిపిస్తుంది అది మనం మెడిటేషన్ చేసేస్తున్నావు మెడిటేషన్ కాబట్టి అది దానికి మెడిటేషన్ నుండి పేరు పెట్టకండి దాని జపం అని అలా ఉంటుంది తర్వాత ఏదో రూప ధ్యానం మీకు మనస్సుకి ఏదైనా బాగులేదనుకో అప్పుడు ఆ నెమల దింశము ఆ మురళి ఆ అది నా నల్లని రూపు శ్రీకృష్ణుడు ఆయన మీరు ధ్యానం చేయి అప్పుడు నీ మనస్సు బాగుంటుంది అని చెప్పాడు కరెక్టే నేనేమి కాదంటే కరెక్టే కానీ నువ్వు చేయగలవా ఏ నెమల పిలిచి చేయి కళ్ళు కోసుకుని నెమల పిలిచి ధ్యానం చేస్తాను నీ కలిగి పెట్టలేలా ఉంటుంది ఎంత సోపు నెమలు పెంచే అవుతుంది కళ్ళు మూసుకుంటుంది కళ్ళు మూసుకున్నారనేప్పటికీ అసలు ఇంకా నెమలు లేదు పెంచలేదు ఏడు లేదు ఎప్పుడు నెమలు పెంచిన కళ్ళు తెరిచి చూసి అనుకోవడమే తప్ప కళ్ళు మూసుకునేదానికి ఏడు ఉండదు ఉండని ఉంటే ఊళ్ళు ఊడిపోవడమే తప్ప అసలు ఇది చేయడం ఉపధ్యానము ఇది ఇది వర్తం అవుతుందని అనుకో కాబట్టి నిరాకార తత్వాన్ని ఆకాశించాలని చేయించడానికి కాబట్టి రూపధ్యానం పక్కన పెట్టండి ఈ రూపధ్యానం పౌరాణికని ప్రచారం చేస్తూ ఉంటారు అదే ఈ ధ్యాన శ్లోకాలని అఖండించే వచ్చింది ఆ ధ్యాన శ్లోకాలలో చెప్పిన ధ్యానం ఎవరికి ఎప్పుడు వర్క్అవుట్ అయ్యి ఉండదు నేను మీకు గ్యారంటీ రాసిస్తా బాగుంటే రాసిస్తా అది ఎవరికి ఎప్పుడు వర్కౌట్ అయి ఉండదు కాబట్టి దాన్ని ధ్యానం అలా అనుకోండి ఏదైతే ధ్యానం చేసేస్తున్నావు అనే ఫీలింగ్ ఏమంటుంది తప్ప అసలైన ధ్యానం విశేషాలి ధ్యానం అంటే ఏదో తెలుస్తున్నాం మీరు కడుమూసుకునే దేహమును సాక్షిగా తూట ఇది దేహము నేను దీనిని రక్షిస్తూ ఉన్నాను అది ధ్యానం లేకపోతే జాగ్రత్త వ్యవస్థ ఇది స్వప్నము వంటిది ఇంట్లో విషయాలు ఘటనలు ంటే దృశ్యములే కనబడేట అవి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి నేను ఇలాంటి జాగ్రత్తలోనూ ఎన్ని జాగ్రత్తలను చూశాను చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను ఎన్నెన్నో జాగ్రత్తలు కొన్ని జాగ్రత్త జాగ్రత్తలు నెలకుగా ఉన్న రోజు కొన్ని జాగ్రత్తలు ఏ సాక్షిగా సాగిన మాట వాస్తవమే కానీ ఎన్నెన్నో ఎన్నో దుఃఖాలను అనుభవించాల్సి వచ్చింది అవమానాలను అనుభవించాల్సి వచ్చింది రోగాలు సుధులు ఎన్నో కష్టాలు పడ్డాము లాసెస్ నష్టపోవడం అన్ని అన్ని అమయ ఇప్పుడు అన్నీ పోయాయిగా అలాగే ఇప్పుడు నడుస్తున్న జాగ్రత్త కూడా పోయితే దీంట్లో ఏం నిత్యం కాదు సాక్షి మాత్రమే నచ్చం నేను అటువంటి సాక్షి చైతన్య స్వరూపు అని ఇక్కడ సమస్య స్పెసిఫిక్ జాగ్రత్త ఆ రోజు నేనున్న ఆ ప్రతికూల పరిస్థితికి దీన్ని అన్వయించి మీరు వివేకాన్ని అభ్యాసం చేస్తే అది మెడిటేషన్ అవుతుంది ఎన్ని ధ్యానం అవుతారు దీంట్లో మీరు ఏం చేస్తారంటే మిమ్మల్ని మీరు తెలుసుకునే ప్రయత్నం జరుగుతాం ఏదో ప్రయత్నం ఈ జాగ్రత్త వ్యవస్థ చేత తయారు చేయబడిన ఒక పర్సనాలిటీ ఏదైతే ఉందో అది మీరు కాదు ఆ కర్త భోక్త మీరు కాదు మీరు ఆ విలుగు లేదు అని మిమ్మల్ని మీరు తప్పుగా తెలుసుకున్న పరిస్థితిని తగ్గెట్టి మంచిగా సరిగ్గా తెలుసుకునేటువంటి ప్రయత్నము ఆ ధ్యానంలో జరుగుతుంది కానీ ధ్యానం అంటే మెడిటేషన్ అంటే అర్థమైనా తెలుసు అండి మెడిటేషన్ ఇస్ సెల్ఫ్ నాలెడ్జ్ ఇదే సెల్ఫ్ నాలెడ్జ్ ఏదైతే ఈ నెలకు రోజు అది దృశ్యమైన కానీ అది సత్యము కాదు దాని దర్శించేటువంటి చైతన్యమే సత్పతి అని దాన్ని అభ్యాసం ఆ ప్రశ్నకు సమాధానం చెప్తున్నాను కాబట్టి ఆ అభ్యాసము దాన్ని మెడిటేషన్ అంట ఆ మెడిటేషన్ అది సెల్ఫ్ నాలెడ్జి కంటే డిఫరెంట్ కాదు అదే సెల్ఫ్ నాలెడ్జ్ కాబట్టి ఈ విధంగా వివేక ధ్యానం వివేకాభ్యాసము అంటారు వివేకాభ్యాసం ఎలాగేమున్నాడంటే అంటే కొంచెం మాట ఆ మాటకి కొంత లోకు తీసుకురావాలి ఆ లోకంటే మీరు బుద్ధిలో బాగా తెలియాలి అంటే వేదాంత పాఠాన్ని మీరు బాగా విని ఉంటారు ఇష్టవనము మనడము చేస్తా అంటే అది ఇంటలెక్చువల్ ఇంకా తర్వాత ఇమోషనల్ గర్భల్ ఇంటలెక్చువల్లీ అండ్ దెన్ ఇమోషనల్ ఏంటి దేహము గడలా ఒక ఇమోషనల్ అటాచ్మెంట్ ఉంటుంది ఈ అలనాపు తిరుదో తప్ప అంటే అర్థమైతే మీరందరూ కూడా తప్పకుంటారులో నేను చోట చూస్తుండగా నాకు తెలియకుండగా వెళ్ళిపోయి ఏదో ఏర్పాట్లు చేసేసి సర్ప్రాజ్ అది ఎవరైతే అటాచ్మెంట్ అది రాంగ్ కైండ్ ఆఫ్ ఇమోషనల్ అటాచ్మెంట్ మీరు రైట్ కైండ్ లో పెట్టాలి అలాగా ఇదే ఇది అస్థిత్వే ఎదుక ఏదో మూడి అనే ఆ సత్యాన్ని తెలుసుకోవడం దానివల్ల దాని మీద ఉన్న ఇమోషనల్ అటాచ్మెంట్ న్యూట్రలైజ్ అవుతుంది అది కూడా ఇమోషనల్లీ అండ్ దాత్క్ ఫీల్ యూ ఫీల్ డీప్లీ దట్ యుట్ ది బాడీ ఈ విధంగా నాలుగు లెవెల్స్ లో మీరు అభ్యాసం చేసినట్లయితే మీకు తెలియకుండానే మీకు బాడీకి మధ్యన డిస్టెన్స్ డెవలప్ ఆ స్పేస్ అదే జ్ఞానం అంటారు ఆ విధంగా మీరు అభ్యాసం చేయాల్సి ఉంటుంది సంసారాన్ని అంత గట్టిగా అభ్యాసం చేసి ఆత్మ జ్ఞానం దగ్గరికి వచ్చేసరికి అభ్యాసం లేకుండా ఉంటే వానాకాలకు చదువు లాగా పెట్టుకుంటారు అంటే వానాకాలకు చదువు అని అనుగటు పోనీ అంటే ఏంటి ఇక మనం పని లేకపోతే సాయ్య క్లాస్లో కూర్చున్నారు అదే పనులు అంటే మరి స్వామిజీ వాళ్ళు అలా చేసినట్టు కదా ఆయన అన్ని పనులు కట్టుబెట్టుకుని వస్తున్నాయి ఆయన పనులే ఉంటాయి ఆయన విధపడుతుంది కాబట్టి ఆయన ఒచ్చి కూర్చుంటారు ఆయన ఉచి కూర్చున్నాను కదా మనం గుర్తుగలుగుతామా మనకి మరే పనులు చనిపోయినట్లయితే వెళ్ళి కూర్చుంటాం అలాగే దాన్ని థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ ప్రయారిటీలో పడకూడదు దాన్ని ఫస్ట్ ప్రయారిటీలో పెట్టాలి ఇంకా వస్తుంది పనుగోయ ఏటావసిన ఏ పని పనే తదు ఇదే పని అనేటువంటి విధంగా దాని ఎడల అభ్యాస శక్తిని మీరు పిలిచినట్లయితే అది తప్పక మీకు అనుభవానికి వస్తుంది అది శ్లోకం తర్పడినా పదార్థం అని కూడా కుదిరింది శ్లోకం ఉన్నాను కౌశలాను నిబర్భ్యాసపాఠవా ప్యభ్యాస విశదాయే బుహీతాభ్రోత్త జాగ్రవా విశ్వసంగ సాక్ష ఇది ఇప్పుడు చెప్పిన దాని మీదే ఇది కొంచెం డెవలప్మెంట్ చాలా మంచి శ్లోకం డైరెక్ట్ గా కొట్టుకోవాలి మీకు అన్ని ఇది శతాభోతం జాగ్రదా దుష్పసంగతి కాభ్యాం సాక్షయతేతృత వ్యాగ్రదాంగ సాక్ష నేను ఒక ప్రిన్సిపల్ మీ ముందు వెళ్ళే ప్రయత్నం చేస్తాను సూక్ష్మమైన విషయం ఇలాంటి ఎవరూ చెప్పట్లేదు అందరూ ఏవో పురాణ కాలక్షేపాలు మెసేస్తున్నారు తప్ప ఎంత సాహిత్యం ఏం పడుకోవడం కవులు ఉంటారు కదా ఏవో కవితాలు ఇస్తారు ఆ ఆ కవిలా అన్నది ఇంత ఎలా అన్నది అంటే ఆత్మపత్వం దగ్గరికి ఎవరు కాదు ఎంతసేపు ఎంతసేపు ఉంటుందా పెరగడం వల్ల ఆ దేవాలయం చెప్పూ తిరిగిస్తాడు తప్ప గర్భగుడికి ఎదురికి రాదు అలాగే ఏదో సాహిత్యం ఉంటాడు ఆ కథ ఉంటాడు కదా కడగడం శరీర భోగ సాధనాల తప్ప సూక్ష్మమైన విచారణ ఎదురికి రాదు ఇప్పుడు చూడండి ఇక్కడ ఆయన ఏమవుతున్నారంటే విజయరంగ స్వామి భోక్తృతత్వం నిలించట అని అంటున్నారు ఆ భోక్తడు ఉన్నాడు నీ లోపల ఆ ఇంజా యొక్క యథార్థ స్వరూపముతో నిన్ను వివేకం చేయనున్నాయి శతాబ్దం వివేకం విలేకన్నాయి దాన్ని ఇరిట్ అంటారు ఇది అంటే ఇల్లు వర్ణం ఇప్పుడు మొక్క అంతే ఇంకా విచ్చు ఉంటుంది ఆ ఎరువు గట్టు ఎరుట్ అయింది దానికి దుఃఖం విచ్ విచ్ అని అవుతుంది హలా మొదటో రెండో అక్షి పోతున్నాడు ఇది విచ్ దానికి ఉపధాన అకారం వచ్చి యువించాలి శత్రు ప్రక్రియ వచ్చినప్పుడు ఉపధాన అకారం వచ్చి యువించాలి ఉన్నాడు విధించారు వివేకము చేయని వాడు వివేకం చేయాలి ఆ భోక్తుని తత్వాన్ని వివేకం చేయాలి భోక్త ఎవరు ఇప్పుడు మీరు ఆలోచించండి మనిషి భోక్తకి ఇంగ్లీష్ లో పర్సన్ అంట ఇప్పుడు పర్సనాలిటీ డెవలప్మెంట్ అని కోర్సుకుంటుంది పర్సనాలిటీ అర్థం ఏంటి భోక్తని డెవలప్ చేయమని అర్థం అంతే కదా ఇప్పుడు పర్సనాలిటీ డెవలప్మెంట్ అండ్ ఇంకెళ్ళి ఉండాలి నువ్వు భార్య ప్రేమగా ఉన్నారా టీచులు వాడుకుంటున్నారా అంటే నీ పర్సనాలిటీని డెవలప్ చేసుకోవాలి చేసుకుంటే నువ్వు మరింత గొప్ప కర్త అవుతావు ఆమె మరింత గొప్ప భారీ అవుతుంది అవునా దీ పర్సనాలిటీ డెవలప్ నీ కాలేజీలో టీచర్ నువ్వు టీచర్ స్టూడెంట్స్టూడెంట్స్ కి రిలేషన్ ఎలా ఉంది అప్ అండ్ డౌన్ కింది పర్సనాలిటీ డెవలప్ చేసుకుంటే నీకు మంచి రిలేషన్ అవుతుంది అలాగే అలాగే అది భాష అంటే అక్కడ మనిషి యొక్క యథార్థ స్వరూపం ఏంటి పర్సనాలిటీ దాన్ని డెవలప్ చేస్తే వాళ్ళు సుఖంగా జీవిస్తారు సొసైటీలో సక్సెస్ఫుల్ గా జీవిస్తారు ఏ కదండి పర్సనాలిటీ అంటే భోక్త తత్వమే ఈ పర్సనాలిటీ అనే మాట అసలు ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసు లాటిన్ లోనా మాట ఇంగ్లీష్ లో కూడా ఉండేది డిక్షనరీలో చూస్తే తెలుస్తుంది ఆ పర్సన్ పర్సనాలు రూమ్ కూడా పదం నుంచి ఆ భాషలో అర్థం ఏంటంటే మాస్క్ అర్థం మాస్క్ అంటే ముఖోటా ముస్లో ఏమంటారు తెలుగులో ముఖానికి పెట్టుకునే కావచ్చు కాదు ముఖానికి పెట్టుకునేటువంటి ఒక ఒక టైగర్ టైగర్ పెట్టుకుంటే డాన్స్ చేస్తారు టైగర్ మాస్క్ పెట్టుకుంటారు అని తెలుగులో ఏదో పదం మాస్క్ మాస్క్ అనే మాస్క్ అని మాస్క్ ఇప్పుడు భర్త అంటాడు అంటే ఇప్పుడు తక్షణాలు ఏమైంది భర్త బట్ వచ్చిన వీడు భర్త ఈ భర్త అది ఆ లేడీ వచ్చింది ఎప్పుడప్పుడు భర్త తప్ప వీడు హీమా భర్త అంటే భర్త అన్నది ఇస్ ఎ మాస్క్ వెర్రీ మాస్క్ కాంట స్ట్రైక్ తీసేయాలి తీసేయాలి తీసేయ మాస్క్ తీయకపోతే చాలా ఉంటుంది మీరు ఆఫీస్కు వెళ్తాడు ఆఫీస్ లో మీరు మాస్క్ పెట్టుకుంటాడు ఏటా మాస్క్ ఆఫీసర్ ఇంటికి వస్తాడు ఇంటికి వచ్చినప్పుడు ఇంటికి వచ్చేటప్పుడు కూరగాయల క్యాప్ కూరస్ కావాలి నేను ఆఫీసర్ అంటే కుదర భార్య ముందు నిలబడి నేను ఆఫీసర్ అన్నాడు అనుకోండి అంటే అక్కడ ఏమంటుంది స్టప్ అంటే మాస్క్ అలాగే తీసుకువాలి ఇదే కోడిపోతారు భక్త అనే మాస్ తీసుకుంటే మాస్క్ పెట్టుకోవాలి మాస్క్ దేవాలయ భక్తులు మాస్క్ పెట్టుకో అది కూడా మాస్కే లేదు వ్యవస్థ కనుక వేయడానికి వెళ్తాడు ఏదో ఒక కొడుకు తీసుకోవడానికి దానికి వెళ్తాడు అప్పుడు భక్తులు అవుతారు అది కూడా మాస్క్ ఈ మాస్క్ అన్నీ కూడా రాంగే ఒక మాస్క్ పెట్టుకున్నాడు తర్వాత దాన్ని చేద్దాం అంటే అది ముందు రావటం అప్పుడు వాడి బతుకు ఏమైపోతుంది వాడి బతుకు వండలేదు మాస్క్ తీయడం కారణం అవునా కాబట్టి జనులు మాస్క్ పెట్టుకోవడం జరుగుతుంది తప్ప దాన్ని తీయడం శాతాలు అంచేతనే వీడు భర్త మాస్క్ పెట్టుకుంటాడు తీదు అది తీదు ఏ మాస్క్ తీయదు అన్ని మాస్క్ తీయడం లోపల నలిగిపోతాం స్వరూప అంటే యూ ఆర్ హస్ యూ ఆర్ ఫాదర్ యూ ఆర్ మాదర్ యూ ఆర్ స్థాన ట్ ఆఫిస్ యూ ఆర్ఫిస్ కూడా సందర్భీ అంచేతనే నేను పాఠం చెప్పేప్పుడు అవి జాస్తి పెట్టుకుంటాను గురువు మాస్క్ పెట్టుకుంటాడు అది ఇంకా తీయదు ఎప్పుడూ గురువే నిద్రపోతున్నా గురువే హాస్పిటల్లో ఉన్నా గురువే బాత్రూమ్కి వెళ్ళినా గురువే స్నానం చేసేందుకు కూడా స్నానం చేస్తారు ఆ మాస్క్ శిష్యులు ఉంటాడు శిష్యుల మాంటాడు అది తీరు కూడా ఇంకా శిష్యులు వాడు నేర్చుకుంటూ ఉండదు నేర్చుకుంటే జ్ఞానం వచ్చేస్తారు ఇంక శిక్ష ఇది ఎలాగంటే నేను హై స్కూల్లోనప్పుడు ఎంట్ర లెవెల్ లో నాకు ఉండేవాడు ఎంట్రల సుబ్బారాబాయ్ ఉండేవాడు వాడు కబడ్డీ బాయ్ ఆడేవాడు కబడ్డీలో ఎగ్గేవాడు మా టీడర్ మీద వెళ్ళి అదే వాడు ఎప్పుడూ ఆ ఎక్సర్సైజ్ ట్యాష్ వాడు ఆ హైస్కూల్లో ఉంటాడు వాడికి ఫీజు కట్టకుండా సీట్ ఇచ్చేస్తూ ఉంటాడు వాడు అక్కడే ఉంటాడు ఆ ఎసెస్ వాడు ప్రసూ వీళ్ళు చేసా వాళ్ళని కూడా కోరుకోరు వాడు అక్కడే ఉంటాడు వాడు పేసలాగే వీళ్ళకి సంతోషం వాడికి సంతోషం ఆ రకంగా వీళ్ళు ఫిక్స్ అయిపోయి ఉంటాడు ఆ మాస్క్ లో ఫిక్స్ అయిపోయి సన్యాసం అంటే ఏదో తెలుస్తున్నాక ఈ మాస్క్ ఏం లేకుండా మళ్ళీ సన్యాసులు ఇంకో మాస్క్ పెట్టుకోడుస్తాను అంటే కృష్ణ యు ఆర్ నా ఇప్పుడు మాస్క్ అంటే హృదయాలు ఉంటాయి కర్తృత్వం భోక్తృత్వం అంటే మాస్క్ పెట్టాను పని చేశాను ఈ భోగాలను అనుభవిస్తాను నేను ఎప్పుడు మార్చాను కాబట్టి నేను నాకు అనుకూలముగా ఉండగలరు నేను అనుకూలంగా ఉన్నట్లయితే నాకు కొంత సుఖానుభవము ఉంటుంది నేను భోగస్తాను నేను తండ్రిని కాబట్టి కొడుకుగా నువ్వు అనుకూలంగా నాకున్నట్లయితే నాకు సుఖానుభవము అని వీడు అనుకుంటాడు వీటి జీవితం బందలవ్వడానికి ఇంతకంటే వేరే ప్రపదర్షణమే అర్థం లేదు ఎందుకంటే వీరికి భాగ్యానుకూలంగా ఉండదు కొడుకు అనుకూలంగా ఉంటది ఇది సృష్టి ఆధించి అలా వ్యవస్థ ఆ కర్శన ఆ మాస్ భోక్త నేను మూడు నిల్లు వేసాను కర్త కాబట్టి నేను భర్తను భోక్త ఈ కర్తృత్వ భోక్తృత్వములతో కూడిన ఈ పర్సనాలిటీ తప్పు అది సత్యం కాదు మరి ఏది సత్యము ఈ లోపల ఒక నిలు అది దర్శనం కాదు అది మాస్ట్ కాదు అది మీ అసలైన స్వరూపము అది ముందు కొట్టుకోవాలి ఈ భోక్తు భోక్త యొక్క స్వరూపము వివేకం చేయాలి భోక్త యొక్క స్వరూపం ఏంటంటే ఇది మాస్క్ది ఇది సందర్భాన్ని బట్టి వచ్చింది తప్ప యథార్థం కాదు ఇది కల్పితము ఆ భోక్త కాని ఆ వెలుగు అది సత్యము అని వివేకం చేయాలి ఏ పని చేసినప్పుడు వీరికి ఏమవుతుందో తెలుసుకోండి జాగ్రత్త వ్యవస్థ ఎందు అసంఘతం వచ్చేస్తుంది సంగం ఉండదు స్వప్నం నుండి కూడా అప్పుడు ఏమవుతుందంటే సాక్షి చైతన్య రూపంగా నిలిచి అప్పుడు అసంగత అనుభవానికి వస్తుంది అది అన్వలేదు వ్యతిరేకమైతే తెలుసినా మాస్క్ పెట్టుకుని ఈ మాస్కే నేను అనుకుంటాడు అప్పుడు సంసారం బంధం అనుకో ఎక్కడే కాదు వస్తే తన స్వరూపము సాక్షి స్వరూపము అని వీటిని నిష్క్రయించుకుంటాడు అర్థమైందండి ఇప్పుడు చెప్తాం భోక్తృతత్వం భోక్త యొక్క యథార్థ స్థితిని వివేకము చేయుద్రవాదుషు అన్వయం చేసేక అభ్యాను అన్వయం చేసేదే పద్ధతులు వచ్చే అనగా ఒకటి ఉంటే రెండవది ముంగిత అన్వయము ఒకటి లేనప్పుడు రెండవది లేకు ఉంగిత అనే పద్ధతులు వచ్చే సాక్షి సాక్షి చైతన్యమునందు జాగ్రవాదిషు జాగ్రత్త స్వప్నాది అవస్థలైన కల్లా అసంగత అసంగము లేకుండా అవశీల్యే నిశ్చయించబడుచున్నది వాడు నిశ్చయింటాడు నాకు సంఘము లేదు అని నిశ్చయం జాగ్రత్త వ్యవస్థలో ఏవేవైతే ఉన్నాయో వాటిలో నాకు సంఘము లేదు అని నిశ్చయం నేను ఒక అతన్ని ఎదురుతున్నాం అతను ఇంటికొచ్చాడు ఆ ఇంటిని అడ్డుకిచ్చాడు గవర్నమెంట్ పాత్రలో ఇంటికి అడ్డు ఇంటిని అడ్డుకిచ్చాడు అడ్డు కానీ ఆఫీస్ ప్రతిరోజు సాయంత్రం ఇంటికి వెళ్లి ఆ ఇల్లు చూసుకుని ఆ జ్యోతి తీసి ఆ కంపు కట్సి లోపలికి వెళ్లి వాళ్ళతో మాట్లాడి ఇల్లు చూసుకుని వస్తూ ఉంటుంది వాళ్ళు కొద్ది రోజులు పోయిన తర్వాత మొక్కమంట ఇంటికి వాన వచ్చేయండి మంచిగా ఏంటౌతారా అని రెండు మూడు సార్లు అడిగింది ఆ తర్వాత మీకు చెప్పాడు మీకు రావట్లేదు అని చెప్పాను మీకు అద్దీ నేను అంటే నా ఇల్లు చూసుకుని నేను వస్తానండి అది ఆ డాడ్డర్ మీరు అలా డాక్టర్ లో తిరగడానికి మాకు అడ్డుకి ఇచ్చిన తర్వాత ఇదే పెద్ద దెబ్బలా వాళ్ళు దాదాపు కూడా తలుపు తాళం వేయడం మొదలు పెట్టారు అడ్డు ఇచ్చినారు కదా అది బయట మోటార్ రైతులు ఆపుకుని అయితే రైతులు ఆపుకుని అదంతా చూసుకుని ఇంటికి వస్తూ ఉంటారు దీన్ని అంటే నేను కట్టను ఇంటికి కట్టిన వాడను నేను దానివల్ల సంఘం నేను కట్టింది ఏదీ లేదు ఎలా పరిస్థితుల్లో అలాగే నేర్చుకుని వాళ్ళు వచ్చి కట్టారు ఎక్కడి నుంచి డబ్బు వచ్చింది దాని కోసం వాళ్ళు కట్టారు అలా ఉంది అది ఎవరు ఉంటే వాళ్ళు అది మనం కట్టింది అది నేను కాదు నాదీ కాదు కట్టిన వాడను నేను కాదు దాని నేను కాదు కాదు అని కాదు అని అనుకున్నవాడు అది ఇంటి చేసి చూడడం అలా చేసి అసలు దాని తలంపు కూడా వాడికి చూడదు అన్నదాన్ని చూసలేదు నేను కట్టాను నేను భోక్తను అనుకుంటే సంగమం తప్పలేదు నేను భోక్తం కాదు ఆ మాస్క్ ఆ దక్షోణ అది భోక్త అది నా స్వరూపం కాదు అది మనస్సు కనుక కల్పితం నేను శుద్ధ చైతన్య స్వరూపులకు సాక్షి ఆ మాస్క్ నేను కాదు అని తెలుసుకున్న వాడికి అసంగపం ఉండదు అప్పుడు వాడికి వెళ్ళి ఈ సకల జగత్తు కదా ఒక అసంగత అంటే వాటి మీరు సంగపం ఉండదు వాటి మీద అటాచ్మెంట్ ఉండదు దాంట్లో పూర్తిగా ఇన్వాల్వ్మెంట్ ఉండదు అటాచ్మెంట్ ఉండదు అటువంటి ఒక నాన్ అటాచ్మెంట్ వాడికి నిశ్చయంగా అనుభవానికి వస్తూ ఉంటుంది మళ్ళీ ఇంకోసారి అదాం యార్థస్థితి వివేకము చేయు చే అంటే ఏంటో అర్థమైంది కదండి భోక్తను నేనైతే సంగముంటుంది భోక్తను నేను కానప్పుడు సంగము ఉండదు భోక్తను నేనైతే సంగం ఉంటుంది దాన్ని అన్వయమంటాం భోక్తను నేను కాకుంటే సంఘము ఉండదు దాన్ని వ్యతిరేకమవుతా అది ముందు కలిసి ఒక సత్యాన్ని ప్రూవ్ చేస్తాయి అందుకోసం నేను ఏంటి చెప్తా అంటే మీరు భోక్త మీరు మీ స్వరూపంలో భోక్తృత్వం లేదు సంగము కూడా లేదు అనే నిశ్చయం జాగ్రత్త జాగ్రత్త మూడమైన అవస్థల సాక్షి సాక్షనందు అసంగతము లేకుండా నిశ్చయితమును అంటే వాడికి నిశ్చయంగా తెలుసుకోవచ్చు సందేహం అనేది లేకుండగా నిశ్చయంగా తెలుసుకోవచ్చు అది శ్లోకం విభింక్షసంగత్యభ్యాం సాక్షవసీయో కై నది భోగమును వర్త వ్యాగ్రస్వసు బ్రహ్మాహమితి జ్ఞావ్య వివేకం అయిపోయింది ఇప్పుడు సర్వాత్మభావం వస్తుంది ముందు వివేకము తర్వాత సర్వాత్మభావము అది దాని ప్రణాళిక ప్రణాళికను నేను కొంచెం వివరంగా చెప్పి ఈ శ్లోకాన్ని శుక్రవారం అభిప్రదేశ్ చెప్తాను ఈరోజు కొంచెం తప్పు పాసంగిస్తున్నాను ఎక్కడితో